సినిమా అయిపోయిన తర్వాత తెర అక్కడ గోడకి ఏ మిగులుతుంది తెర మిగులుతుంది తెర అంటే ఏమిటి అదేదో ఒకటి ఎలా ఉంటుంది ఎలాగూ ఉండదు మరి ఎలా ఉంటుంది ఎలాగూ ఉండదు కాబట్టి ఆ మిగిలిన దానిని అనుభవ రూపంగా మీరు ఉండొచ్చే తప్ప దాని గురించి మీరు వర్ణించమంటే కష్టం అయినా కూడా ఉపదేశాన్ని నిమిత్తంగా చేసుకుని యువనల్ని మాటలు చెప్తున్నారు తా అప్పు అనగా ద్వైతాషలే అద్వైతస్థితి స్థిమితంభీరం కదలికలేనిది లో సత్ సత్ ఏదో ఒకటి అది ఏదో సత్ సత్ అవశిష్యత మిగిలి ఉండు ఇప్పుడు మీరు సినిమా తెర మీద సినిమా తెర మీద సినిమా చూస్తూ ఉంటారు ఆ సినిమాలో స్థిమిత ఉండదు ఎందుకంటే అది కదులుతూ ఉంటుంది నేను తెలిసే నేను తెలుసుండాలి తెలియకపోతే తెలుసుకోవాలి సినిమా తెర మీద కొండ ఉన్నది కొండ ఆ కొండ పక్కన మైదానం ఆ మైదానంలో హీరో హీరోయిన్ డ్యాన్స్ అంతే కదా మైదానం అంటే డ్యాన్సే ఉంటుంది హీరో హీరోయిన్ డ్యాన్స్ మైదానము పక్కనే కొండ నది ప్రవహిస్తోంది మీకు ఏమనిపిస్తుంది డ్యాన్స్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కలుగుతున్నారు ట్రూ నది ప్రవహిస్తోంది కాబట్టి కలుగుతోంది ట్రూ కొండ స్థిరంగా ఉంది అని మీరు అలా అనిపిస్తుంది నిజానికి కొండ స్థిరంగా ఏమీ లేదు ఫిలిం కదులుతుంటే ఆ ఫిలిం నుంచి వచ్చేటువంటి బొమ్మలు ఎవరినీ ఆ బొమ్మలు అలా కదులుతూనే ఉంటాయి అయితే ప్రతి బొమ్మలోనూ ఆ కొండ అదే రూపంగా ఉంది కనుక మీకు కదులుతుందనే అదే స్థిరంగా ఉందనే భ్రమ కలుగుతుంది తప్ప కొండ కూడా కదులుతూనే ఉంటుంది కాబట్టి సినిమా తెర మీద సినిమా ఉన్నంతసేపు కొండ కూడా కదులుతూనే ఉంటుంది నది కదులుతూ ఉంటుంది డ్యామ్స్ చేసే వాళ్ళు కదులుతూ ఉంటారు అన్నీ కదులుతూ ఉంటాయి కానీ సినిమా అంటే దాన్ని ఇంగ్లీష్లో దాని పేరు తెలుగులో సినిమా అంటారు సినిమా అంటారు మీరు పాశ్చాత్య దేశాల్లో ఏమంటారు దాన్ని సినిమా అంటారు మూవీ మూవీ మూవీ అంటే పేరండి దట్ విచ్ మూవీ బట్ కదులుతూ ఉంటుంది అది పేరు మూవీ ఓకే మనం తెలుగులో ఏమంటాము చలన చిత్రం కాబట్టి చలన చిత్రము ఉన్నప్పుడు హీరో ఏమిటి చలన చిత్రము చిత్రం అంటే బొమ్మ హీరోయిన్ చలన చిత్రము నది చలన చిత్రం కొండ కొండ చలన చిత్రమా లేదా అచల చిత్రమా చలన చిత్రమే అచల చిత్రం అనుకోండి కదలకుండా ఉండే చిత్రం అనుకోండి హీరో హీరోయిన్ వెళ్ళిపోయినాక అలాగే ఉంటుంది ఆ కొండ మాత్రం అలాగే ఉంటుంది అలా ఉంటుందా సినిమాలో కాబట్టి అంత కదులుతూ ఉంటుంది సినిమా అయిపోయింది ఇప్పుడు తెర మీద ఏముంది ఏమీ లేదు అది ఎలా ఉంటుంది కదలకుండా ఉంటుంది కదల కల్లి ఏమి జీగా ఉంటుంది స్కీట తర్వాత సినిమా చూస్తున్నంతసేపు మీకు అది త్రీ డైమెన్షన్ వల్ల అని అందిస్తుంది సినిమాలో సముద్రం కనపడుతుంది ఆ సముద్రం ఎలా ఉంటుంది విశాలంగా ఉంటుంది లోతుగా ఉంటుంది ఆ సముద్రంలోకి జలాంతర్గాలు లోపలికి వెళిపోతుంది లోతుగా ఉంటుంది లోతుగా లోతు లేకపోతే జలాంతర్గాలు ఎలా వెళ్తుంది షిప్స్ వెళ్తూ ఉంటాయి సముద్రం లోతుగా ఉంటుంది కానీ ఆ సముద్రానికి లోతు ఉంటుందా సినిమా తీరం మీద ఉండే సముద్రానికి లోతు ఉండదు వైశాల్యం ఉంటుందా ఉండదు డెప్త్ ఉండదు ఏమీ ఉండదండి అది ఉండే నామరూపాల తప్పక్కడ ఏమీ లేదు దానికి డెప్త్ ఏముండదు ఇప్పుడు సినిమా తెర మీద ఆ డ్యాన్స్ చేస్తున్న నాయిక ఆమె మెడలో నెక్లెస్ పెట్టుకుంది కొంచెం విశాలమైన నెక్లెస్ పెద్దది బరువు నెక్లెస్ పెట్టుకుంది దాని బరువు ఎంత ఉంటుంది ఎంత ఉంటుందండి జీరో బరువే ఉండదు బరువు లేకుండా నెక్లెస్ ఏంటంటే అందులో విశాలంగా బాగా ఉంది కదా బరువు లేకుండా నెక్లెస్ ఉండదండి బరువు ఎందుకు ఉండదు దానికి డెప్త్ ఉండదు ఆ నెక్లెస్కి డెప్త్ ఉండదు మీరు పెట్టుకున్న నెక్లెస్కి కొంత కొంత డెప్త్ ఉంటుంది అంటే దానికి కొంత ఘన ఘన రూపం ఉంటుంది కాబట్టి దానికి బరువు ఉంటుంది సినిమాలో నెక్లెస్కి డెప్త్ ఉండదు ధరింగ్ డెప్ కాబట్టి ఆ సత్ ఏది కలదో సృష్టికి పూర్వముందున్న ఆ సత్ సృష్టి మీకు అనుభవానికి వచ్చే నామరూపముల ఎందు డెప్త్ ఉండదు అది ఇది నేను ఇలా వాళ్ళుతూ ఉంటాను ఎందుకంటే ఆయన నేను ఒక పాయింట్ను కన్వే చేసి ప్రయత్నం చేస్తున్నా ఇప్పుడు మీకు మాట చెప్తుంది ఇది నా ఇల్లు ఉంటాయి ఇది నా ఇల్లు అన్నది అది ద థింకింగ్ దో డెప్త్ డెప్తే ఉండొచ్చాను ఎందుకంటే ఇల్లు ఇల్లు వీడు వీడు అది ఎలా ఉంటుందో వీడు పోతాడు ఆ మాటకి ఒక గంభీరమైన లోతైన అర్థమేమి ఉండదు అయితే వీడు ఎవరు అనుకుంటాడు నా దగ్గర డాక్యుమెంట్ ఉంది పేపర్లోనే డాక్యుమెంట్లు పేపర్లు అవి ఎందుకంటే మనకు వస్తాయా మీరు ఆలోచించి సో దిర్ ఇస్ నో డెత్ టు దాట్ ఇప్పుడు మెడలో నెక్లెస్ పెట్టుకుని ఈ నెక్లెస్ నాది అని ఈ ఓనర్షిప్ ప్రిన్సిపల్ గురించి నేను మాట్లాడుతున్నాను ఐ ఓన్ దిస్ గోల్డెన్ నెక్లెస్ ఐ ఓన్ ఇట్ ఒక అమ్మగారికి అసలు క్యాన్సర్ అనేది వచ్చింది షీ వాజ్ ఆల్రెడీ సఫరింగ్ క్యాన్సర్ అంటే చాలా సఫరింగ్ ఉంటుంది బెడ్ రేడైనా ఏదో కష్టాలు సఫరింగ్ అయితే ఒకసారి చూడడానికి వెళ్ళడం తట స్థరింగ్ నేను ఇంకా కల్పించి చెప్తున్నా మీరు యథార్థం అనుకో దానికి అసలు యథార్థములు కావు కల్పితములు ఉంటాయి సరే చూడ్డానికి వెళ్ళినప్పుడు ఏమా మీరు ధైర్యంగా ఉండండి ఆ రామనామాన్ని స్పందించండి ఏదో సలహా కానీ నా మనస్సుకి ఒక దుఃఖం కలుగుతుంది దానికి మీ సలహాయం చేతుండే దుఃఖం ఏంటి అంటే ఆమెకు సపోర్ట్గా సహాయంగా ఒక నర్స్ని పెట్టాను అంటే ట్వెల్వ్ అవర్స్ పర్ డే ఆ అమ్మాయి ఉండి ఆమెకు కావాల్సినటువంటి సహాయాన్ని అంతా చేస్తూ ఉంటాం ఆమె టూ టూ వెళ్ళి తిరుగుతూ ఉంటాము బట్ స్టెల్ చాలా వీక్గా ఉన్నారు కనుక కావాల్సిన సపోర్ట్గా ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరూ ఏదో ఉద్యోగాలకి దగ్గరికి పోతారు స్కూల్స్కి పోతారు పిల్లలు కాబట్టి ట్వెల్వ్ అవర్స్ ఒక నర్సుని పెట్టారు ఒక బంగారు నెక్లస్ చాలా ఖరీదైన నెక్లెస్ దానికి మధ్యలో డేవండ్ కూడా ఉంది అది కాడ మానసి అదే ఆ నర్స్ తీసిందేమో ఇల్లు అనుమానం ఆవిడ పాపం అసలే శరీరంలో అనారోగ్యంతో మనం చచ్చిపోతామేమో మృత్యు భయము నేను చచ్చిపోతే వీళ్ళందరూ పిల్లలు ఏమవుతారో మూడే అవుతాడో నీ ఇలాంటి బెండలు ఎలాగో ఉంటాయి మనస్సు చాలా అల్లకల్లో దాని తోడి ఆమెకి ఏమైందంటే ఆ సమస్యలన్నింటినీ ఏదో సర్దుబాటు చేసుకుంది పిల్లల వైపు వస్తారంలే ఎంత వాడారు కదా భర్త కూడా పెద్దవాడ ఏదో ఆయన పట్టాలు ఆయన పడతాడు మనం మృత్యువుని ఇలామనామాల్ని స్మరించుకుంటూ మృత్యువుని ఫేస్ చేయడాంతో ఏదో మొత్తానికి అయితే తగ్గచ్చు కూడా అవన్నీ సెటిల్ చేస్తుంది ఆవిడ మనస్సులో మోర్ అర్లెస్ ఏదో పర్మనెంట్ ఏదో కొంత రికన్సైల్ అయింది కానీ తన జీతం నుంచి సేవ చేసే మనిషి తన నెక్లెస్ని అపహరించింది అనేటువంటి దానికి రికన్సైల్ అవ్వలేకపోయింది ఇప్పుడు నేనేం చెప్పానంటే చూడమ్మా నువ్వు ఈ థింగ్ డక్ యూ హాస్ట్ సంథింగ్ ఏదో పోగొట్టుకున్నాను నువ్వు అనుకుంటున్నావు ఐ నాట్ కన్విన్స్ నువ్వు పోగొట్టుకున్నది ఏది ఇప్పుడు ఆ అమ్మాయి తీసిందో లేదో ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు అది పెద్ద విషయం కాదు అది దాని విషయం నేనేం మాట్లాడను నేను ఒక్కటే అడుగుతాను అది అసలు ముందు నా నెక్లెస్ నువ్వు అనుకోవటంలో హేతువేయడంతో చెప్తాను ఏ విధంగా అది నా నెక్లెస్ అవుతుంది నువ్వు ఆలోచించు ఆ అమ్మాయి తీసిందో మానిదో డౌటే అమ్మాయి తీసుకుంటే చూసింది లేదు ఏమీ లేదు డౌట్ అంటే ఇది కాబట్టి ట్వెల్వ్ అవర్స్ ఆ అమ్మాయి చుట్టూ ఉంది కాబట్టి అమ్మాయి పట్టుకుపోయిందేమో అందులో లేడీకి నెక్లెస్ అంటే కొంత భేంతి కూడా ఉంది వీళ్ళ ఊహ ఊహ తప్ప దాంట్లో ఏమి ఎంతవరకు సత్యమో మనం ఎదుగుం సత్యం ఉండొచ్చు కాకపోవచ్చు బట్ నేను అది ఆ ఇష్యూని హ్యాండిల్ చేయాలి I'm not my duty. I'm not a duty. I'm not a duty. Not a duty. Not a you never own a necklace. You brahma puttu now. Naa necklace sa ne de ne brahma. Ye brahma yappanin chuchun yon vago juttu. Ayayayalakarta madala inda, phadeyalakarta madala inda, you think about it. You never own the necklace. Mano denne oñche yon, jagatalo mano oñche siri yon ni jeyo. Kama ta, agashayam ayo vago juta. Ante dapa, ఆ అమ్మాయి అపహరించిందా లేదా దాన్ని ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి అనే ఆలోచన అది చెప్తాం ఇప్పుడు మీకు మనో ఒక చక్కని అవకాశం ఇచ్చాడు డూ ఐ ఓన్ దిస్ నెక్లెస్ డూ ఐ రియల్లీ ఓన్ దిస్ నెక్లెస్ దాని గురించి మీరు ఆలోచించండి మీరు పరిశీలించండి ఆ విషయాన్ని అని నేను చెప్పాను ఇంకా అక్కడ చెప్తాం సరే నా దారిని నేను వెళ్ళాను ఆ తర్వాత టు మేక్ ఎ లాంగ్ స్టోరీ షార్ట్ ఆమె దాన్ని బాగా పరిశీలించండి పరిశీలిస్తే అసలు నెక్లెస్ అనేది ఐ డు నాట్ ఓమ్ నాకు నెక్లెస్ అనేది నాది అనే ఈ భావన ఆమె మనస్సులోంచి పోయిన దాంతో అసలు నెక్లెస్ మీద ఉండే అటాచ్మెంట్ ఆసక్తి పోయింది ఒకవేళ అమ్మాయి తీసుకుని ఉంటే లెట్సక్తి తీసుకుని తీసుకోకపోతే ఆమె తీసుకుందనేటువంటి అపవాదం ఏటం అది మహాదోషం ఒకవేళ తీసుకుని ఉంటే తీసుకుని ఉండొచ్చు తప్పేం కాదు ఎందుకంటే నాది అనే మాట లేదుగా ఇంకా అది గజల్ మ్యాటర్ దాంతో ఆవిడ మనస్సు నుంచి ఈ నెక్లెస్కి సంబంధించిన వ్యఖంత కూడా కలిగిపోయింది షీ బికేమ్ ఇంకా కొద్ది రోజుల తర్వాత ఆవిడ పోయింది నాకు వాడు చెప్పారు ఆమె చాలా ప్రశాంతంగా దేహత్యాగం చేసింది చిరునవ్వుతోటి ఏదో నగదు పోయిందనే బెంగ అప్పట్లో వచ్చింది కానీ ఆ తర్వాత ఆ బెంగ కూడా వదిలిపెట్టేసింది అసలు ఐ వి నాట్ ఓన్ ఎనీథింగ్ ఆవిడకి మామూలుగా నెక్లెస్ మీద ఆసక్తి మమకారము పోవడమే కాదు పనిలో పని ఇది నా ఇల్లు మమకారం పోయింది ఈ పిల్లలందరూ నా పిల్లలు మమకారం కూడా పోయింది ఆమె చాలా ఈ దేహమే నాది కాదు అనేటువంటి ఒక గొప్ప ఉదా గొప్ప ఉదాసీన అది ఇచ్చి నవ్వుతో ఈశ్వరుణ్ణి స్మరిస్తూ దేహత్యాగం చేసింది అని నాకు వాళ్ళు చెప్పారు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళే చెప్పారు అవన్ హోన్ ఎక్కడోసో అది ఆ బెడ్రూమ్లో ఎక్కడో కార్నర్లో పడుంది బహుశా ఈ అమ్మాయి తీసుకుని మనం తప్పు చేసామనే అభిప్రాయంతో తీసుకొచ్చి అక్కడ పడేసిందో లేకపోతే అసలు తీసుకోనే లేదో ఇది ఉన్నాం అండ్ దట్ మిస్టరీ కెన్ నెవర్ బీ సాల్వ్డ్ ఆమె తీసుకుని మళ్ళీ వాపసు పడేసి ఉండొచ్చు లేకపోతే అసలు ఈమెనే స్నానం చేసే టైంలో ఎక్కడో పడేసుకుని ఉండొచ్చు అది ఏమిటి అన్నది భగవంతుడికి తెలియాలి తప్ప మనకు ఎవరికీ తెలియదు బట్ ద పాయింట్ ఈజ్ లేదా నెక్లెస్ వాట్ హ్యాపన్ టు ఇదర్ దొరికిందా దొరకలేదా ఆమె తీసిందా ఆమె తీయలేదా అనే పాయింట్ ఎప్పుడో వెనక్కిపోయింది అసలు పాయింట్ ఏమున్నదంటే నా హృదయంలో ఆ దేని ఎందు ఆసక్తి లేదు అనే పాయింట్ ఏ ఉన్నది అది సమస్య ఈ కథ మీకు ఎందుకు చెప్పారంటే దిస్ ఈజ్ మై నెక్లెస్ అనేది దెర్ ఇస్ నో డెఫ్టిని కానీ ఐ డు నాట్ ఓన్ ఎనీథింగ్ నేను దేనికి నేను ఓనర్ని కాదు అనే ఆ నేను ఉన్నది ఆసక్తి లేని నేను ఆ నేను ఎలా ఉంటుందో తెలిసినా నిశ్చలంగా గంభీరం ఆ నేను దానికి చాలా డెప్త్ ఉంటుంది ఎంత డెప్త్ ఉంటుందో తెలిసినా ఆ నేనే దైవము అన్నంత డెప్త్ దానికి స్థిమిత గంభీరం తతం ఆ మిగిలిన సత్తున్నదే అది సర్వము వ్యాపించి ఉంటుంది సకలమైన ద్వైత కల్పనను అది ఏ వ్యాపించి ఉంటుంది అన్నాము స్థిమిత గంభీరము నిశ్చలము గంభీరము తం సర్వం వ్యాపకము ఏదో ఒక సత్తు మిగులుంటుందన్నామే ఆ సత్తు గురించి చెప్తున్నాం దానికి పేరేమి అని మీకు అనిపించవచ్చు అనాక్యం పేరు లేనిది దానికి పేరు ఉండదు ఇప్పుడు శిశువు జన్మించిన తర్వాత పేరు పెట్టకపోతే శిశువు ఉన్నట్ట లేనట్ట ఉన్నది పేరు పెట్టాకనే ఉందా అంతకు ముందు లేదు అంతకుముందే ఉంది యథార్థంగా పేరు పెట్టేసేపటికి దాన్ని ఒక ఒక మూసలో మీరు కుదించి పారేశారు పేరు పెట్టకపోతే అది యథార్థంగా ఉండనే ఉన్నది అనభివ్యక్తము ఇంద్రియములకు మనస్సునకు గోచరమయ్యేది కాదు అనభివ్యక్తం అంటే అటువంటి కించిత్ వర్ణింపశక్యము కాని సత్ ఉన్నదేదో అది అవశిష్యతే మిగిలి ఉండును తెలిసిందండి ఇప్పుడు దానికి శబ్దము లేదు రూపము లేదు రసము లేదు గంధము లేదు స్పర్శ లేదు నామము లేదు రూపము లేదు గుణములు లేవు విశేషములు లేవు మరి ఏముందిరా ఉన్నదేదో ఉంది ఇంకా అంతకంటే ఏం పేరు పేరు లేదు ఉన్నదేదో ఉంది అదే ఉంది అంతటా వ్యాపించి అదే ఉంది అదే కదలిక లేకుండా ఉంది గంభీరంగా ఉంది ఇంకేం చెప్తారు ఎందుకంటే మీకు రహస్యం చెప్పుకుంటారా మీ ఆత్మ అతిదే ఈ క్షణంలో మీరు అటువంటి ఆత్మస్వరూపులుగా నిలబడి ఉండవచ్చు ఈ క్షణమే నిలబడి ఉండవచ్చు ఓకే ఆత్మయే పరమాత్మ మళ్ళీ చెప్తాము ద్వైత భాష ఆ అద్వైతావస్థయందు వర్ణింపశక్యముఖాని స ఉన్నదే అది అవశిష్య మిగిలిండుము స్థిమితగంభీరం అది నిశ్చలము లోతైనది అని లోతవడం అంటే నేను ఏదో చిన్న స్కేలో ఏదో ఎలా పొడిచి లోతు చూస్తానన్న ఆ సెన్స్కి అంశం అండి లోతు ఉండడం అంటే దాని లోతు ఎంతటిది అంటే ఇప్పుడు వీడు నేను అనగానే వీడు ఏమనుకుంటాడు నేను పుట్టాను పోయాను అనుకుంటాడు దాని అది లోతే ఉన్నది దాంట్లో అన్ని భావాలే అన్ని ఐడియాస్ తప్ప లోతు లేదు దాంట్లో అన్ని ఊహలు కల్పితములు సరేజ్ ఏది మిగిలి ఉంటుందో అది ఇట్ ఈజ్ ఆల్ అండ్ ఇట్ ఈజ్ ఎవ్రీథింగ్ అండ్ ఇట్ ఈజ్ నథింగ్ ఇట్ ఈజ్ ఇట్సెన్ అండ్ ఇట్ ఈస్ ఇన్సెన్ అండ్ దట్ ఈస్ గాడ్ ఇంకా అంతకంటే దాన్ని లోతు గురించి ఏం చెప్పుకుంటారు అనాక్యం పేరువేనిది అనభివ్యక్తము ఇంద్రియములకు మనస్సులకు గోచరము కానిది ఓకే ఇప్పుడు ప్రశ్న అది వెలుగుతూ ఉంటుందా అదే ప్రశ్న నా తేజ తేజస్సు కాదు అంటే వెలుగుతూ ఉండదు అయితే చీకటిగా ఉంటుందా నా తమ చీకటి కూడా కాదు ఇప్పుడు మీరు నిద్రపోతున్నారు దీపం ఆర్పేసి పడుకుంటారు ఏముంది చీకటి దీపం ఆరిపే వరకు ఏముంది వెలుగు వెలుగు చీకటి ఉన్నంత వరకు మీరు నిద్రపోయినట్టే కాదు నిద్ర పట్టింది ఇప్పుడు వెలుగున్నదా చీకటి ఉన్నదా వెలుగు లేదు చీకటి అలాగే బుద్ధియుడు వచ్చేప్పటికీ జ్ఞానము విజ్ఞానమునే వెలుగు ఉన్నది అజ్ఞానము అనే చీకటి ఉన్నది బుద్ధియుడు బుద్ధికి విజ్ఞానమునే వెలుగు లేదు అజ్ఞానము చీకటి నీకు ఈ కథ చెప్పాను కదా సూర్యుడు చీకటి కథ చెప్పాను కదండి సూర్యుడిలో వెలుగున్నదా చీకట ఉన్నదా సూర్యుడి దగ్గరికి వెళ్ళి ఏమయ్య నువ్వు గొప్పగా వెలుగుతూ ఉన్నావు అన్నాడు నా రథు సూర్యుడు అన్నాడు వెలుగుతూ ఉన్నాను అనే మాట ఏంటో నాకు అర్థం కాలేదు కానీ ఉన్నాను అన్న మాట మాత్రం ఖాయం సరిపడేది ఉన్నాను అన్న మాట ఖాయం వెలుగుతూ ఉన్నానా నేను ఐ నోన్ నో దాట్ ఓకే అదో ఒక మాట నీ ఎందు చీకట్లు లేవు చీకట్లు లేకుండా ఉన్నావు అన్నాడు నారదులు అంటే సూర్యుడు అన్నాడు అదేమో నాకు అర్థం అసలే అర్థం కాలేదో ఇందాక చెప్పింది అర్థం ఇప్పుడు చెప్పింది మరీ ఏమీ అర్థం కాకుండా మళ్ళీ చెప్తున్నాను ఉన్నాను ఖాయం కానీ చీకట్లు లేకుండా ఉన్నానా నేను నేను నాకు అలాగేమీ లేదే ఐ నోట్ నో దాట్ అయ్యా మీరు దుఃఖం లేకుండా ఉన్నారు అంటే దుఃఖం లేకుండా ఉన్నానా నేను ఏమో ఉన్నానేమో అనుకుంటున్నా దుఃఖం లేకుండా ఉన్నానంటప్పుడు నేనేం చేయాలి గత కాలంలో నేను అనుభవించిన దుఃఖాన్ని గుర్తు చేసుకుని దుఃఖం లేకుండా ఉన్నాను అని అసలు ఆ గుర్తుని పక్కన పెడితే ఉన్నానా లేకపోతే దుఃఖం లేకుండా ఉన్నానా కాబట్టి ఆ అద్వైత స్థితిని అది తేజస్సుని కానీ చీకటని కానీ సుఖమని కానీ దుఃఖమని కానీ మరి అదేమిటండి ఏదో చెప్ప శక్తిము కానిది సరి సరి కించిత్ సో వర్ణింప శక్తిము కానప్పుడు కచ్చితని కాచితని వాడతారు కాచిత అలా దుష్యంతుడు శుకుంతలం చూస్తాడు అభిజ్ఞాన శాకుంతలంలో కాళిదాస మహాకవి యొక్క దృశ్య నాటకంలో ఇవి శంతలని చూస్తాడు ఆమె సౌందర్యం గురించి వదలించమంటారు ఈ విదూషకుడితో మాట్లాడతాను ఆమె సౌందర్యం ఏమిటి అంటే ఏమో నేను చెప్పలేను వాడి కాపి కా అపి నేను చెప్పలేను కానీ అధిక మహోజ్ఞ చెప్పలేని దాన్ని చూడగానే మనస్సుకి చాలా ఆహ్లాదాన్ని మాత్రం కలిగించింది ఏమీ సందేహం లేదు ఇయమధిక మనోజ్ఞ వల్కలేనాపి తండ్రి పొట్టు చీరలు అవి కొట్టున్నాయి అలంకారాలు చేసుకుని అలా లేని లేదు వల్కలేనాపి తండ్రి నారబట్టలు కట్టుకునే ముదుక వస్త్రాలను ధరించి ఉండాలి అయినప్పటికీ చాలా అద్భుతంగా ప్రకాశిస్తూ ఆమె సౌందర్యాన్ని నేను యుదర్థంగా వర్ణించలేను అని కవులు అలా వర్ణిస్తాను కవులు ఏం చేస్తారంటే అక్కడ రసం దగ్గర అద్వైత భావాన్ని ప్రవేశపెట్టారు అంటే వర్ణింప శక్తువు కానిది అనే ఒక ధోరణి అక్కడ కూడా మటుకు అద్వైత అనుభూతికి వర్ణనకు వర్ణం అలా వర్ణిస్తారు వాళ్ళు రసానుభూతిని కూడా అలా వర్ణిస్తారు మంచిది శ్లోకం ఉందాము తదాస్తి గంభీర తేజో నమస్త అనాక్షమభియక్తం సత్ంచిదవశిష్య ఇలాంటి పాఠాలు ఎవరు చదవరు మీరే చదువుతున్నారంటే ఇలాంటివి ఎవరు చదువుతారు మామూలుగా అసలు పాఠాలు చదవాలంటే ఏదో ఉగ్రే నృసింహస్వామి అంటే నృసింహస్వామి ఆయన డ్యాన్స్ చేస్తాడు ఆ డయస్ చెక్కలతో కట్టారు ఇది కొంచెం గట్టిగా కట్టాలి మామూలు ఎందుకంటే నృసింహస్వామినిగా నేను నంజు కరెక్ట్ కలరు గుర్తొచ్చి తెరాలి నంజుకు తింటాను రా నృసింహస్వామిగా మా చిన్నకుడు ఒక కథలు చెప్పిన అంటే మా అలా చెప్పేవారు ఎలా చెప్పేవారు ఒకసారి ఎలా అయిందంటే ఈ నృసింహ వేషం వేసిన వాడు ఆ హిరణ్యకృష్ముడు వేషం వేసిన వాడిని నిజంగా రక్తాలు వచ్చి ఇట్లా తీర్చి కూర్చోబెట్టాడు అని చెప్పారు అలా ఎవడో చెప్పాడు నాకు కథ మా చిన్నప్పుడు మేము ఎలా ఉండేవాళ్ళు అంటే శుద్ధ మాయకంగా ఉండేవాడు విలేకి ఏమీ అసలు లోకజ్ఞానం సున్నా నేను ఆ కథ నిజమనుకున్నాను నిర్వహంకుని వారు ఆయన గారు అడిగారు ఇలా నృసింహం వాళ్ళు ఆ సురభి కంపెనీ వాళ్ళు నృసింహ ప్రహ్లాద్ జగతను నాటకం వేసినప్పుడు నృసింహస్వామి వేసం వేసిన వాడు హిరణ్ జేస వేష కాని గోడకు నిజంగానే రక్తాలు వచ్చేట్లా గీసేసేట రక్తాలు వచ్చేట తర్వాత డాక్టర్లు వచ్చి మమ్మీలో ఇచ్చారు కానీ అని నేను చెప్పారు అరే రగిమోహన్ అలాగే ఉండదు అలా చెప్తాను ఇదికే అలాగే ఉంటే కొంత హైట్ క్రియేట్ చేయడం కోసం అలా చెప్తారు తప్ప అలాగేమైపోదు అని చెప్పారు ఆ నేను అలంకార శాస్త్రం అని ఓ శాస్త్రం అది నేను చదివాను మా నాయనగారి దగ్గరే సాహిత్య దర్పణము ఇచ్చారు దాంట్లో ఏమని రాశారంటే వాళ్ళు పాత్రలో మమేకమైపోయి నటించుతా అనేది ఏమీ ఉండదు అని అలా ఏమీ ఉండదు నటుడు ఎప్పటికీ తను తన తన గురించి తనకు తెలుస్తూనే ఉంటుంది నటిస్తున్నానని తెలుస్తూనే ఉంటుంది ఆ సాక్షిభావంలో ఉండే నటిస్తాడు తప్ప దాంతో మమేకమైపోయి నటించేస్తున్నానని అయితే ఏమీ ఉండదు అని వాళ్ళు సిద్ధాంతమే తీసి కాబట్టి హిరణ్య నిజంగానే కోపం వచ్చేసి విచిచి అలా ఇదే ఇంకా సినిమాల్లో ఉండవు ఇంకా రాజనాథ్ గారి కోపం ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేశారు కాంతకాలం మొదటి సినిమాలోనే కథం చేసేసి ఉండీ కూడా అలా అయితే అలాగే ఉండదు కాబట్టి ఎనీవే సో ది పాయింట్ ఈజ్ ఈ శాస్త్రము చాలా లోతైన అధ్యయనము చేసే స్వభావం గల వారికి బుద్ధికి వస్తుంది మీరు దేవదర్లోహులైన శ్లోతలు మీరందరూ అందుకోసం నేను ఆ మాట చెప్పాను సద్బుద్ధిరేస్ మా స్వ్రభత్వ నిర్మనస్కత్వసాక్షిత్వా సన్మాత్రం సుగమం ధ్రుమా మళ్ళీ లైన్ అంతా కలిపి చెప్తా చాలా మంచి శ్లోకం ఈ శ్లోకాలన్నీ మంచిగానే ఉంటాయి సద్బుద్ధిరీ చేతి మాస్త స్వ ప్రభత్వ మొత్తానికి దాన్ని సాయం పట్టారు ఓకే నిర్మనస్కత్వ సాక్షిత్వామాత్రం సుగమం తృణ పద అభి అతి చేద్ అస్తి మా అస్తి అస్రమవ నిర్మనస్కత్వసాక్షిత్వామాత్రం సుగమం గురువా నేను ఇందాక చెప్పాను కథ చూశారా ప్లస్ కథ ఈ కథని అనే ఫిలాసఫర్ చెప్పాడు నువ్వు అర్థమనే పుస్తకంలో ఎఖహార్ట్ తోలే అనే ఫిలాసఫర్ చెప్పాడు మీకు తెలుసుంటే మంచిదని నేను మీకు అక్కడ చెప్పాను అలా మీకు అధ్యతనే కల్పిత గాథ కానీ చాలా చక్కటి గాథ ఇప్పుడు బిఫోర్ ది నెక్లెస్ ఇస్ డేమవు అప్పుడు అవి ఆలోచించి తను నెక్లెస్ అనేది తనకు చెయ్యనేది కాదు నెక్లెస్ ఉందంటే అంటే అంటే తప్ప అది మళ్ళీ ఎవరిది ఎవరిని తీశారు అదేంటి ప్రశ్న నేను అవసరం అది ఎక్కడ తర్వాత ఎక్కడో దొరికింది అంటే అని మనిషి తీసుకోలేదు దొరికిందంటే అంటే అసలు నేను ఐ ఓన్ సంథింగ్ అనే దృష్టి చూసేదా తప్పు దృష్టి మనం ఇంట్లో ఉన్న వస్తువులు వీధిలో పారేసుకోము ఐ డు నాట్ ఓన్ ఎనీథింగ్ అవసరమైన వస్తువులను మనం వాడుకుంటాం మనకు అవసరం లేని వస్తుంది అక్కడ పెడతాం ఎవరికైనా ఇచ్చే సందర్భం ఉంటే ఇచ్చేస్తాం లేదా ఎవడైనా తీసుకున్నారనుకోండి పోనీ తీసుకోండి దీంట్లో నష్టమే వచ్చింది ఇది మనదైతేగా ఏది మనది కాదు చక్కటి శరీరం ఉంటుంది చాలా లోప శరీరం డెవలప్ అవుతుంది ఈ చిన్న దృష్టాల్ తర్వాత డిటాచ్మెంట్ డెవలప్ ఆ నెక్లెస్ను పట్టుకుని డిటాచ్మెంట్ అవతారు ఒకసారి నెక్లెస్ విలువైనది అది దాని మీద కొంతకైదు లక్ష రూపాయలు ఖరీదు ఉందనుకోండి దాని మీద మీకు డిటాచ్మెంట్ వచ్చిందనుకోండి ఇంకా అదే బేసిస్ మీద అదే గుణం అన్నింటికీ అలవడం అని మీరు దాన్ని ఆ రహస్యం చిక్కినట్లయితే ఆ కిటిక మీకు చిక్కిందంటే ఇంకా మీకు అవన్నీ ఆటోమేటిక్గా మీరు తేలిక తేలిక పడుకుంటారు ఫ్రీ ఫ్రీడమ్ వచ్చేస్తుంది అంత మాత్రం చేస్తున్నాం మీ సొమ్ములు ఉండి వాడక పట్టుకుపోతారా మీరు ఫ్రీ అయిపోతే మీ దగ్గర ఉన్నవాడిని బండి మీద వేసుకుని పట్టుకుపోతారా లేని అలా ఏ ఉండదు మీ వస్తువులు మీ దగ్గరే ఉంటాయి మీరే వాడుకోవచ్చు కూడా ఫ్రీడమ్ వీఆర్ కాసింగ్ ఇప్పుడు సత్తు మాత్రమే మిగిలి ఉంటుంది అని మనం అన్నాం కదా దాని మీద అంటున్నారు నేను మీకు దృష్టాంతం చెప్తా మీరు సైలెంట్ గా ఉండాలి సైలెంట్ సైలెన్స్ అంటే అవుటర్ సైలెన్స్ అంటే మాట్లాడడం మానేస్తారు మాట్లాడడం మానేసిన మనస్సులో ఆలోచనలు చెలరేగుతూ ఉంటాయి మనస్సులో ఆలోచనలు చెలరేగుతూ ఉంటాయి ఇంకా సైలెన్సే అండి అది సైలెన్స్ కాదు అవుటర్ సౌండ్ లేకపోయినా ఇన్నర్ సౌండ్ ఉంటుందిగా ఇన్నర్ నాయిస్ నాయిస్ లోపల నాయిస్ ఉంటుందిగా నాయిస్ అలా ఉంటుంది ఇప్పుడు రైలు ప్రయాణం చేస్తున్నారనుకోండి ఎంత నాయుస్సు ఉంటుంది లోపల బయట రైలుకి చేసే నాయుస్ ఉండాలి తక్కువ లోపల ఎవేవో ఆలోచనలు అలాగా తిన్నెల తేనిటీగ పట్టుని కదితే అేనిటీగలు ఎలా ఉంటాయి అలా ఉంటుంది మనస్సు అలా ఉండకూడదు మనస్సు నిశ్శబ్దంగా ఉండాలి సైలెన్స్ అని అంటాం మెడిటేషన్లో కూడా మనం చెప్తూ ఉంటాం సైలెన్స్ అనగానే మీరు సైలెంట్గా ఉంటారు ఇన్నర్ లోపల కూడా సైలెంట్గా ఉంటారు అయితే సైలెంట్గా ఉన్నప్పుడు నేను ఇప్పుడు సైలెంట్గా ఉన్నాను అనిపించిందనుకోండి మీకు అనిపిస్తుంది సైలెన్స్ అది కాదా సైలెన్స్ కాదు ఇది సైలెన్స్ అనిపించింది అనుకోండి అప్పుడేమిటి సైలెన్స్ సైలెన్స్ అనే మాట సైలెన్స్ అనే మాట ఉందనుకోండి మీ లోపల అప్పుడు సైలెన్స్ అవుతుందా అవుతుంది తర్వాత ఐడియా ఆఫ్ సైలెన్స్ భాష లేదు ఏమీ లేదు సైలెన్స్ అంటే ఐడియా ఇంకా ఐడియా ఆఫ్ సైలెన్స్ లింగర్ అవుతుందనుకోండి అది సైలెన్స్ అవుతుందా అవుతుంది అంటే మీరు సైలెంట్గా ఎప్పుడు ఉన్నట్టు లోపల థాట్స్ ఏమీ లేనప్పుడు సైలెన్స్ అనే పదము భాష లేనప్పుడు సైలెన్స్ అనే ఐడియా కూడా లేనప్పుడే మీరు సైలెన్స్ లో ఉన్నారు అదే లేకపోతే తర్వాత నేను ఇంకా మెడికేషన్ లో చెప్తూ ఉంటా డ్రాప్ ది వర్డ్ సైలెన్స్ డ్రాప్ ది ఐడియా సైలెన్స్ అని చెప్తూ ఉంటా తర్వాత ఇంకో మాట చెప్తా డోంట్ ట్రై టు గ్రాస్ ద సైలెన్స్ విత్ ద మై మైండ్ తోటి ఆ సైలెన్స్ని పట్టుకునే ప్రయత్నం చేయవద్దు మీరు మైండ్తో సైలెన్స్ పట్టుకునే ప్రయత్నం చేస్తే అది ఇంక సైలెన్స్ కాదు తర్వాత ఇంకో మాట కూడా అంట ఆ సైలెన్స్ ని తెలుసుకునే ప్రయత్నం చేయవద్దు డోంట్ ట్రై టు అండర్స్టాండ్ ఓహో సైలెన్స్ అంటే ఇలా అని డోంట్ ట్రై టు అండర్స్టాండ్ దా డోంట్ ట్రై టు ఎస్సెస్ ద సైలెన్స్ అప్పుడే సైలెన్స్ అవుతుంది మీరు దాన్ని తెలుసుకుంటూ ఆ మాటలు అడుక్కుంటూ ఉంటే సైలెన్స్ కానీ కాదు అదేవిధంగా కేవలము సద్రూపంగా మీరు నిలిచి ఉంటారు ఆత్మ అంటే సత్ శుద్ధమైన గంభీరమైన లోకైన సత్ రూపంగా నిలిచి ఉంటారు ఉన్నప్పుడు ఇది గో ఇది సత్ అనే అండర్స్టాండింగ్ ఉంటుందా ఉండదా అందా సద్బుద్ధి ఇది సత్ అనే బుద్ధి కూడా నాస్తిచే లేనట్లయితే అది లేదు ఇది సత్ అనే బుద్ధి కూడా ఉండదు బుద్ధి అంటే మనం వస్తే కదా అది అది కూడా ఉండదు అది కూడా మనం లేకపోతే ఇప్పుడు ప్రశ్న వస్తుంది సద్బుద్ధి కూడా లేదు సత్తే ఉందంటే ఏది ఉందో అదే ఉంది ఇక ఏది ఉందో అదే ఉంది అనే బుద్ధి కూడా లేదు ఇది కూడా ఉన్నది అయితే ఒక ప్రశ్న వస్తుంది ఏమిటంటే ఆ మనకి ఏదైనా ఉంది అని తెలిసినప్పుడు కంటితో చూసి చెవితో విని ఉంది అని తెలుస్తుంది ప్రత్యక్షం లేకపోతే కంటితో చూడకపోయినా చెవితో వినకపోయినా అక్కడ ఉండేటువంటి ఎవిడెన్స్ని బట్టి ఉంది అని మీరు తెలుసుకుంటారు బుద్ధితో తెలుసుకుంటారు ఇది అగ్ని పర్వతము అని మీకు ఎలా తెలుస్తుంది బుద్ధితో తెలుసుకుంటారు పర్వతో వన్మా బుద్ధితో తెలుసుకుంటారు కాబట్టి ఏదైనా అగ్ని ఉంది అని ఎలా తెలిసింది బుద్ధిని బట్టి తెలిసింది మీరు టేబుల్ ఉంది అని ఎలా తెలిసింది ప్రత్యక్షాన్ని బట్టి తెలిసింది ఇంద్రియాలను బట్టి అయినా తెలియాలి బుద్ధిని బట్టి అయినా తెలియాలి మరి ఈ సత్ ఇది ప్రత్యక్షంగా తెలిసేది కాదు బుద్ధి కూడా లేదని అనేస్తున్నాను మరి అది ఉన్నట్టు దాఖలా బుద్ధి కూడా లేకపోతే అది ఉన్నట్లలాగా అంటే అది ఏమీ సమస్య కాదు ఎందుకంటే అస్యా ఈ సత్ స్వప్రభత్వ స్వయం ప్రకాశము అగుట వలన మా అస్థు బుద్ధి కూడా లేకపోవచ్చును లేకపోతే నష్టమే ఇప్పుడు బుద్ధి లేకపోతే సత్తుకి వచ్చిన నష్టం ఏమీ లేదు బుద్ధి లేకపోయినా పర్వాలేదు ఉండనక్కరలేదు ఎందుకని తెలిసిన మరి బుద్ధి లేకపోతే సత్తు ఉన్నట్టు ఎలా నిర్ధారితమవుతుందని మీరేం నిలబెట్టుకోవద్దు ఎందుకంటే సత్తు తనంత తాను ప్రకాశిస్తూ కదా ఇప్పుడు సూర్యుడు తెల్లవారు ధావన పడుకు నిద్రపోయాడు తెల్లవారు లేచి ఇక్కడ టీవెట్లు తాగి అదే సూర్యుడు వచ్చేడేమో చూడు అన్నాడు ఈ అంటే మనవుడు అక్కడ ఉన్న అరికెళ్లాంతరు ఒక్కటే అరికెళ్లాంతరు అది కొట్టుకుని వెళ్తే కదా నిన్ను సూర్యుడు వచ్చాడేమో చూడమంటే నన్ను ఇక్కడ చీకట్లో మనసి అరికెళ్లాంతర కొట్టుకుపోయేటది డ్యాగ్నెసివ్ యాగ్నెసివ్ అని అంటాడు మరి సూర్యుడు వచ్చాడో లేదో ఇంకెలా చూస్తాను మరి ఇంకా అంత లేకపోతే ఎలా తప్పే ఎందుకంటే సూర్యుడు వచ్చాడో లేదో చూడడానికే అరికెళ్లాంతరం అక్కర్లేదు అలాగే సత్ సత్తు బుద్ధి కూడా లేదు ఇంకా మరి సత్తుందా లేదా అని ఎలా తెలుస్తుంది బుద్ధి లేకపోతే బుద్ధి అక్కర్లేదు బుద్ధితో తెలిసేది కాదు బుద్ధిని కూడా ప్రకాశింపజేసేది సత్తే తప్ప బుద్ధి చేత తెలియబడేది సత్తు కాదు ఇక్కడే ఉందని కిచుకో అసలు సమస్యతో ఇక్కడే ఉంది నేను నేను దృష్టాంతం చెప్తా మీరు గదిలో నిలకడు ఉన్నారు గదిలో ఘటము పటము ఇత్యాది వస్తువులు ఉన్నాయి వాటినన్నింటినీ మీరు అర్థంలో చూస్తున్నారు మీరు అర్థంలో చూస్తున్నారు అద్దంలో చూస్తే మీకేం తెలుస్తోంది ఆ గదిలో ఘటము పటము ఇత్యాదులు ఉన్నాయని తెలుస్తోంది ఎలా తెలిసింది ఇవన్నీ కూడా అద్దంలో ప్రకాశిస్తున్నాయి కనుక తెలిసింది ఏమంటే అర్థంలో చూస్తున్నాయి ఇప్పుడు అద్దానికి ఆ ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చిందంటే సూర్యుడి నుంచి వచ్చింది సూర్యుడు కిటికీ గుండా అద్దం మీద పడి అద్దాన్ని ప్రకాశవంతం చేస్తున్నాడు ఇప్పుడు మీరు సూర్యుణ్ణి చూడాలి అంటే అద్దము ఆవశ్యకమా అక్కడ అద్దంలో చూడొచ్చు మీరు అద్దంలో కూడా సూర్యుడిని చూడొచ్చు ఇండైరెక్ట్గా అద్దంలో ఉన్న సూర్యుణ్ణి చూసి ఈ సూర్యుడు ఇక్కడ అక్కడ ఉన్న ఒరిజినల్ సూర్యుడిని బట్టి అద్దంలో సూర్యుడు వచ్చాడు అని తెలుస్తుంది ఈ అద్దంలో సూర్యుడు మూలంగానే గదిలో ఉండే ఘటపటాని పదార్థములన్నీ ప్రకాశిస్తూ ఉంటాయి అది కూడా నిజమే కానీ అద్దంలో సూర్యుడిని బట్టి ఒరిజినల్ సూర్యుడిని మీరు తెలుసుకోవచ్చు కానీ అద్దంతో సంబంధం లేకుండా కూడా మీరు ఒరిజినల్ సూర్యుడు తెలుసు తెలియబడతాడు ఎందువల్ల ఆయన స్వయం అలాగే బుద్ధి యొక్క ప్రకాశాన్ని బట్టి బుద్ధిలో అన్నీ తెలుస్తూ ఉన్నాయి బుద్ధిలో అన్నీ తెలుస్తున్నాయి కదా దానిని బట్టి ఈ బుద్ధిని ఈ విధముగా తెలివి సత్ సచ్చిట్ సత్తే చిట్ చితే సత్ అది ప్రకాశింపజేస్తోంది అని మనకి తెలుసుకోండి కాబట్టి ప్రతిబోధ విదితం మతం బుద్ధిలో ఉండే విజ్ఞానాన్ని బట్టి ఈ తెలివి బుద్ధికి ఎక్కడి నుంచి వచ్చింది అదిగో చిద్రూపమైన సచ్యూపమైన పరమాత్మ ఉంది దీనికి వచ్చింది అని మనకి తెలుసుకోండి దాంట్లో ఏం సందేహం ఆ సచ్యత్తుని తెలుసుకోవటానికి బుద్ధి ఉండనక్కర్లేదు నిజానికి మీరు నిశ్చలంగా నిశ్శబ్దంగా ఆత్మరూపంగా ఉన్నప్పుడు బుద్ధి ఉండదు బుద్ధి లేదు కాబట్టి ఆ సత్యత్తి యొక్క ప్రకాశానికి ఏదో లోటు వచ్చిందని మాత్రం మీరు అనుకోవద్దు సరిపడిందండి ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చెప్తాం ఆ వాక్యాన్ని సద్బుద్ధిరీ సత్తు బుద్ధి కూడా నాస్తిచే లేదు అన్నతో మాస్తు లేకపోతే లేకపోవు కాక ఎలా అయినట అస్యా ఈ సత్ స్వ్రభత్వ స్వయం ప్రకాశము అభతవ ఎక్కడైనా త్వ త్వా వచ్చిందంటే పక్కన షష్ఠీ ఉంటుంది అస్ స్వప్రభత్వ తహా పంచమీ అస్య స్వప్రభత్వ అనగా అయం స్వప్రభ షష్ఠీకి ప్రథమగా చెప్పుకోవాలి ఇంకా స్వాన్ని డ్రాప్ చేయాలి అది దాని స్ట్రక్చర్ అయితే ఇప్పుడు ఈ సత్తు ఏ రూపంగా ఉంటుంది బుద్ధి కూడా లేదనేసాం బుద్ధి లేకపోయినా స్వయంగా ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి ఆ సత్తుని ఆత్మరూపంగా బోధిస్తున్నారు నిర్మనస్తత్వ సాక్షిత్వ బుద్ధి యొక్క అభావమునకు సాక్షి యూత వది బుద్ధి లేదు బుద్ధి లేదు అని బుద్ధి యొక్క అభావానికి కూడా ఆ సచ్చితే సాక్షిగా ఉంటుంది బుద్ధి యొక్క అభావము నాకు సాక్షి పుట్టవలన సన్మాత్రం శుద్ధమైన సత్ నుణా మానవులకు సుగమం తేలికగా పొందదగినది కాబట్టి మీరేం చేయాలోచించిన మీరు ఆ సత్తుని మీరు తేలిగ్గా చేయకోవచ్చు ఎలాగంటే చాలా సింపుల్ మీరు ఏం చేస్తారంటే మనస్సుని సా చూడండి మనస్సుని పరిశీలించండి మనస్సుని పరిశీలించడం కొంచెం కష్టం దేహాన్ని పరిశీలించం ముందు కాలుని చూడండి చేతిని చూడండి చాలాసార్లు మనం మెడిటేషన్ చేస్తాం మీరు చేయగలుగుతా అంతకంటే కొంచెం సూక్ష్మంగా ఉంటుంది శ్వాసను చూడండి లోపలికి వెళ్తుంటే శ్వాసను చూడండి బయటకు వస్తుంటే చూడండి అది అంతకంటే కొంచెం సూక్ష్మం దానికంటే సూక్ష్మము మీ మనస్సును మీరు పరిశీలించండి మీ మనస్సును మీరు చూడండి ఎవరైనా ఆలోచనలు వస్తున్నాయా చూడండి చాలా ఆలోచనలు ఉన్నాయనుకోండి మీరు చాలా అల్లకల్లోలంగా ఉందనుకోండి మనస్సు వెంటనే ఏం చేస్తారో తెలిసిన కలిపి వేసుకుని ఓ దూట మూల చక్కగా ఆసనంలో కూర్చొని నడుము నిఠాజగా పెట్టింది మీ చూడండి అప్పుడు మీ మనస్సులో ఉన్న ఆలోచనలన్నీ ఆగిపోతాయి ఇంకా తగ్గిపోతాయి ఇంకా అలాగే చూస్తూ ఉండండి ఆలోచనలే లేకుండా అయిపోతాయి అంటే ఇప్పుడు ఆలోచన లేకపోతే మనస్సు మనస్సే కాదు థాట్స్ లేకపోతే అది నిర్మనస్కం అయిపోతుంది కానీ మీరు మాత్రం ఆ నిర్మనస్క స్థితికి సాక్షిగా మీరు నిలిచి ఉంటారు అప్పుడు మీరు సరిచూసుకోండి నిర్మనస్క అంటే థాట్స్ లేని మనస్సుకి సాక్షిగా ఉన్నప్పుడు మీరు శుద్ధ సద్రూపంగా ఉన్నారు స్వయం ప్రకాశమైన సద్రూపులై ఉన్నారు కాబట్టి ఇంతవరకు మేము వర్ణించినటువంటి సత్ ఏది కలదో ఈ విధంగా మనస్సుకి సాక్షిగా ఉండటం ద్వారా మీరు చేరుకోగలుగుతున్నారు అంతటే గడు సుగమం తెలిసిందండి నేను మీరు మెడిటేషన్ మళ్ళీ క్లాసులో చెప్తాను సద్బుద్ధిరేనాస్తి మా స్వ్రభవ నిర్మనస్కత్విత్ సన్మాత్రం సుగమం నృమాణ పూర్ణం పూర్ణ పూర్ణం దశ్య పూర్ణస్ మేవాశిష్య బాంతృష్ణ్యాం త్యా